అనులాల యోగులాల సకల విరక్తులాల నానా విధాలని సుండి అలరి ఇంతుల అధరామృతములివియెల్లా కాలకూట విషముల కరణిసుండి శీలముతో వీరల చెట్టలు వట్టుటలెల్లా బాలనాగాలదొడికి పట్టుటసుండి కాంతలు నవ్వుచునైనా కన్నుల చూచిన చూపు పంతమున నలుగుల పాతరసుండి పంతుల నెదుటనున్న పడతుల చన్నులివి కంతల నొడ్డిన కంతలనొడ్డిన సుండి జవ్వనపు కామినుల సరసపు మాటలెల్లా మవ్వమైన ఎట్టి చొప్పుమంత్రాలుసు ఇవ్వలను శ్రీవెంకటేశ్వరుదాసులకివి చివ్వన చెప్పినట్టు చేసేమిసుండి